But I'm looking at that it's good तपगा समागतया वलोक्य सत्यहा भवन दिभू धाम नृदते गुस्तास्तो निज करले व्यतेति पुतिगते श्रीरञ्जन संपजौ पूज्यते श्री गंधकम् బ్రమే జల ముం బ్రహ్మ భుజంగు మణిత్రైలో దామణి కోచననా బుదమణి స్వందరీయముద్రామణి స్వాందోమణిలుణీ ఘనభుజద్వందై బుషి శ్రద్ధీం <laughs> చేయతనయాీరంగధీ థలబ్బవత్ బ్రహ్మి గంగా స్వాం త్రైలోక్యం తరసి వంజ్యమాల పంచనాయ విగ్రహం వ్యర్థం కానీ ఎవరిని కూడా ఏం వెతకనేవలేదు పేరు కాల భిట్స్ ఉన్న వరకు మహాభావ బ్రహ్మచారి సరివేస్తుని యొక్క అందరం భక్తులు ఆ కారణం తన శక్తి చేత ఎవరి యొక్క ఆ శౌర్యములు బయటకు రాలేదట ఆ కూడా ఇక అక్కడి ద్రోణ పర్వం మిత్రుడు ఎప్పుడైతే పడిపోయాడో ఇక వేసాను ఓతుపోతుపోయింది ఆ ఇంటి రోజుల్లోనే సమాహతమైపోయింది సైన్యం అవతూ కూడా ఆ హైంధవే ఆ లోడవ ఆపరవలో జరిగినటువంటి యొక్క కథ అయితే యుద్ధం కూడా అన్నదం యొక్క పెట్టాను కేవలం భారత యుద్ధం అంటే అయితే భారత వేద వేదముతో కూడా సమానంగా కొడుతుంది అంటే కాలం ఆయన సన్వేస్తున్నారే జగ్గర్త వాడు తుకున్నాట అర్జును యొక్క అభివృద్ధి చేస్తూ ఉన్నాడు అయితే చేసేది చాలా చిన్న పరి అట రథము ద్వారట ఇప్పుడు మనం భరించుకునేవాడు ఎవరు సామాన్యుడు అట్లాగే అర్జునుడు కూడా రథంలో ఉంటూ ఉన్నా అంటే అదేం పని రాదు చాలా చిన్నపోయినట కానీ చేసిన వాళ్ళు కలిపిస్తూ ఉంటేట కొలితూ ఉన్న సమస్తమైనటువంటి భక్తులే ఉందండి పచ్చాత్పాషుషా వేక్షమాన సే పోం గత సమసి జ్ఞానముద్ర మాధమకం కోతులూతూ ఉన్నారట స్తోప వేషాన్ని ఏది రథంలో వేషాన్ని భక్తులు కొలాడుతూ ఉన్నారు అదే గొప్ప కర్మ పిచ్చాయి ఉండి వేశాట ఆ రథం కూర్చున్నటువంటి ఉండివేసి మోకాలు మోకాట ఆ యొక్క చుట్టులో పశ్చాత్ ప్రణయ రసమి చుక్షుషా కూర్చున్నాడు అర్జునుడు చుట్టూ నాట చూపుల చేతనే తరుణాలకు ఊటుకోడు ఆ చూపులు చేతనే సరికూర్తూ నాట అర్జును మమ్మల్ని రక్షించాకా ఉంటూ ఉన్నారు ఎందుకు అంటే సరివే తెలుగు వృత్తి చేత వాళ్ళు అసల నుంచి కూడా గొప్ప పొన్లేనట చాలా చిన్న పనులు చేసుకుంటూ వచ్చాడు ఇది తల్లి ఒడిలో ఉన్నప్పుడు ముందులక్షణ మొన్ను తిన్నా ఆట మొమ్మి అవర్దా పిల్లలు కానీ నాయన ముందు తిన్నట్లయితే నా నోటితో ఉండదు చూడు ఆయన ఆట జగత్తు ఎవత్తు గిరిస్తూ ఉన్నాయి ఆ నోటి ఎందు తరువాత గోవులు కాసే ఆట ఏదో దొంగతనం ఎక్కడున్నప్పటికీ నీ వెన్న ఉన్నాడు బాలు పెరుగు రక్షణ తరువాత ఆ ఒక్క చేత క్రీడించాడు అయితే ఆ పొరులున్నాయే సా పొరులట అయితే జగత్తులు బుద్దిలాగుతూ ఉన్నారు జగదోబల జానభావహమ్మా జగత్తుల చేత గుడినటువంటి జానభావ ఉన్నారట తెల అంటే సల్లేశ్వరుడు కనుక వారు ప్రభువు కనుక చనిపోయిందట పండగలో భజన చేస్తూ ఉన్నారట భక్తుల కూడా జ్ఞానదేవుడు సోపానదేవుడు మూర్తాభాయి కబీరు సాగుతుడు మొదలైనటువంటి ఏకాంతరంగ భక్తుల భజన చేస్తూ ఉన్నారు ఆ సర్వేశ్వరుడికి కూడా దేహేంద్రే ప్రపంచేయకుండా కలిగిపోయిందట ఆనందో అట్లాంటి ఎక్కువ భక్తులు ఎక్కడ ఆయన కూడా తీస్తున్నాడు చాలా కృత్యం చేస్తూ ఉన్నాడు నృత్యం చేస్తూ ఉంటే ఆ పీతాంబృరం దాటుతూ ఉందట జ్ఞానదేవులు అన్నారు కదా స్వామి తమ పేతాంబరం దారిపోతూ ఉందండి అన్న పోతే అసలు సిగ్గులు నాకు పేతాంబరం పోయింది కొట్టనేదే నాకు ఇవాళ ఆనందం మహత్తరమైనటువంటి ఆనందం కలిగిపోయింది నా దేహం నాకు తెలియదులా మీరు అంతా అంటే జ్ఞానదేవులు అన్నారు సూర్యుడ దీన్ని పడితే కాంతిని తలుపు అన్నట నిమిటి సూర్యుడు పడే వాడు సూర్యుడ జగత్ అవతూ ఎనిమిది వేల మైళ్ళ దూరంలో ఉండగానే పక్క పొగలైపోతూ ఉంది అటు సూర్యుడు దీంట్ పడితే కాంతిని కలుగుంటుందా దేవుని వారు చేయడా కాలు పట్టి భయం చేస్తూ ఉన్నారంటే ఆనందం తెలియలేదు దేవుని వారి చేస్తూ ఉంటే ఆనందాన్ని కలుగుతూ ఉంటా అట్లాగే ఏ చేసినప్పటికీ వారికి మానావమానములు లేవు చేయవచ్చును ఇవి చేయకూడదనే తీరు వేదటే సర్వకష్ట కలిసేవాడు వారి యొక్క ఆత్మీయ శాసనము ఆ భారత యుద్ధంలో అనేక విధములైనటువంటి యొక్క శాస్త్రి కూడా పీపుతో కొరకై మూడు సార్లు రెండు సార్లుకే ఆట ఎందువల్ల పీల్స్తున్న యొక్క ఆ కీర్తం అనే శాంతాలనే ఉద్దేశంతో యొక్క కూర్చాలనే కూపే స్థితి ఆ ప్రకారంగా యుద్ధం సాగిపోతూ ఉంది కానీ ఆ పదమూడవ రోజుని ఆ ద్రోణాచార్యులకు పట్టాభిషేకం చేశాడు సర్వసేనాభివృత్యం చేసేవాళ్ళకు ఉండిపోయి దుర్యోధులుగా ఎండాలు కోల్పోయా అన్నటవు అనేకమైనటువంటి ఎకరాదు లేమని ఉండగా నాకు ఇప్పుడు సర్వ సేనాధిపతి అవచ్చు కూడా కట్టపెట్టామంటే చాలా ఆనందమైపోయింది ఏం కావాలో కోరుకోమన్నాడు అయా ఆలోచించి చెప్తారు అని ఆ కర్ణాడు కర్ణుడి విషముని నిశ్చాదృ వారితో ఆలోచించి స్వామి ఏమీ లేదు ధర్మరాజుని పట్టవలసిందే అన్నట అంటే ధర్మరాజుకు అజాక్ష్యత్ అనే అది సాక్షి ఏంటావయా ధర్మరాజు సంబమనకుండా సచివమన్నా కారణం ఏంటన్నాడు అంటే ధర్మరాజుని కనుక మీరు చంపితే అర్జునుడు చల్లవే మన అందరినీ తంపుతాం లేదు అర్జునుడు కూడా జీవిస్తాం అనుకోండి ఆ శ్రీకృష్ణ స్వామి వారి కినుక సుదర్శనాయుధం తీసుకున్నాడు అంటే ఎన్నో నిమిషాలు కూడా పట్టదు ఈ ఆ అందరినీ చంపి ఆ కుంగి దేవకైనా పట్టాభిషేకం కనుక ఆ కారణం చేత ఆ ధర్మరాజుని కనుక పట్టుకుని నాకు ఇచ్చినట్లయితే మళ్ళీ దోగమాడతా ముందు పదమూడు కాదు ఈసారి రెండు పదమూడు ఇరవై ఆరు ఏళ్ళు చేస్తా ఏళ్ళు పోతారు ఇక మా నా రాజ్యం యావత్ కూడా మేనేప్పులు పాలించాలనే ఉద్దేశంతో పోయాను అన్న కడితే అన్నారు అంటే అనే ఎంత నీతిలో ఉన్నావురావు అని ఇప్పుడు నేనేం చేయాలి ఏదన్నా ఒక మెసడని అర్జునుల దగ్గర నుండి నేను పెట్టలేను అలాంటి యాత్ర వేది అనేకమైనటువంటి డియాత్ర లావతూ కూడా సంపాదించినటువంటి ఆ సంస్థ వారి దగ్గర అర్థ నిక్పాలకుల దగ్గర రేవే దేవతల దగ్గర విద్యార్థించాడు నాకన్నా చాలా గొప్ప అస్తం లావత్తూ తెలుసు కనుక అర్జును పెట్టలేను అర్చను ఎవరైనా సరే గోడ వేసి కనుక తీసుకువెళ్ళినట్లయితే అతని సభకు పట్టాలను సమా అన్నారట అర్జును యుద్ధ రంగంలో లేకుండా తీసేవాళ్ళు ఎవరన్నారు సంసక్తవులనే రాజులు తొలుగు పడుతుందేశులేమని కూడా అవి తీ అప్పులు ప్రత్యంప చేసి ప్రతిజ్ఞలు చేశారు సత్య అర్జునుడు చేతిలో తావాలి చంపితే అర్జును చంపాలి అట్లా కనుక చేరుకోక చేరుపోయినట్లయితే పోయినట్లయితే ద్రోణ హత్య చేసిన వాడు గోహతను గోవధ చేసిన వాడు బ్రాహ్మణాన్ని చంపిన వాడు ఆ నిరంతరం మత్స్య సేవ చేసిన వాడు మొదలైన మహాపాతకులు అట్టి నరకాన్ని పొందుతాము అని శాంతి చేశారట ఆ కాల నుంచి సత్యం చేశారని సంసక్తులు అనే కృపడింది వాళ్ళు మేము అర్జునుడిని చేస్తాం యుద్ధరంగంలో ఉంది లేకుండా చేస్తాం మీ ఇష్టం వచ్చినట్టుగా చేయవచ్చు చంద్రబాబును కొట్టుకోవచ్చు అని వాళ్ళు సాగు చేసి తీసుకువెళ్లారు ప్రభుత్వమే వచ్చి ఆ అర్జునుడి కేక వేశానకానికా మాతో యుద్ధం చేయవలసింది అయితే రాజనీతి ఏమిటయా అంటే యుద్ధానికి తెలిసినా యోగానికి పిలిచినప్పటికీ నేను రాను అంటానికి వీళ్ళేదట వెళ్ళాలి వెళితే సరే ఆ ధనురాజు పట్టుబెట్టిపోతాడు ఏం చేయాలి అని ఆ ధనురాజు చెప్పాడు అనయాయి ప్రకారంగా అసంతృప్తికు లేకుండా నేను వింటూ ఉన్నాను నా యొక్క మరి నీవు ద్రోహులు బాధపడకుండా పంపించుకోవాలి నీవు పటావుంటే యుద్ధంలో జిల్ పొందితే మొత్తం మాక్యం సార్థకం మీకు లాభం లేదు మరి ఎట్లా అన్నా ఆట ఏం పర్వాలేదురా ఏదో విధంగా నేను తప్పించుకుంటాను మరి విధానికి పిలుస్తూ ఉన్నారు నువ్వు పోదు ఉంటాను వీళ్ళేదే దేవుడు కృతజ్ఞుడు సాత్తికి మొదలైనటువంటి యోధ్యావులన్నీ ఉన్నారు మన పక్షాన వీళ్ళందరినీ జయించి కదా నా మీద పడేది మేము వెళ్ళేది మేము నేను చెప్పి పెట్టు సహితులై సారథ్యులతో ఉన్నటువంటి ఆ విరహాన్ని ఆలోచించి వెళ్ళిపోయాడు అర్జునుడు ఇక్కడ ద్రోగాచార్య పన్నాడు కొత్త వ్యూహాన్ని పద్మే ఆ కొత్త పద్మట్లా ఉండదు అట్లా పన్నా వ్యూహం రథములు పొర్రములు యోగులు కాలు బలము కూడా దళములు దళములు దళములుగా పనిచేశాడు వ్యూహానికి ఆ వ్యూహాన్ని భేదించాలి అంటే వీరేవన వల్ల కాదు తెలియదు వ్యూహాన్ని వేధించాలి అంటే దానికి ఎవరు తెలిసి ఉన్నారు ఆ మార్గములు ఎవరూ కూడా గురువుల వల్ల కాదు పార్టీకి నృత్య జ్ఞాన వారి వాళ్ళ కాదు అట ఆ వ్యూహం చూస్తుంటేనే భయం చేస్తూ ఏం చేసేటప్పుడు ధర్మరాజు ఆలోచించాడు ఎవరు వల్ల కాదు సాయంత్రానికి వచ్చి నానక వాళ్ళు పెట్టాడు ఎవరు అజ్ఞనుడు నేను లేకపోతే ఎందుకు పరిమాన్ వాళ్ళు అయిపోయారా అని పెట్టాడే ఎట్లా అని బాధపడుతూ ఉన్నారట అదే సమయం నందు ఆ అభిమనుడున్నాడే ఆయనకు తెలుసు కౌంట్ చేశాడు ధర్మరాజు ఆయన పిలవదురా అభిమన్యుడి వచ్చి నమస్తాట్రి గారికి స్వామి ఏంటి ఏమి లేదు రా నాయన గురువుడు పద్మవ్యూహాన్ని మరి దీన్ని ఛేదించాలి మీరైతే సమర్థులు అనే యొక్క ఉద్దేశంతో అన్నాడు అంటే ఆంధ్రపే ఆట అన్ను ఎంత తప్పుగా చేసి మా పెద్దెండు గారు నన్ను నేను కాదంటాన ఓ ఈ పౌరుడు నాకు లెక్కలేదు ఈ పౌరులను కాదు లెక్కలు వాడు కాదు చీల్చి చెందాడు వేస్తా వ్యూహాన్ని కానీ ఆ లోపల ప్రవేశించట తెలుసు కానీ మరల తిరిగిలా ఆవాలి అంటే ఆ మార్గం నాకు తెలియదు నాకు చెప్పలే మా తండ్రి గారు వెళ్ళి ఆ బలము లేవతో ఆ కిజు లేవతూ ఓహలించి పైలు పడ్డ సమయం వెళ్ళి పైలు పడ్డ మరల ఎట్లా వచ్చని కూడా ఆ మార్గం నాకు తెలియదు కానీ ఎవరు వాళ్ళు ఎదురుంటూ ఉన్నారు కనుక ఎంత అన్నాడు ఆయన నువ్వు తెలిపి చేసినేనయా మేమంతా కాదు నువ్వు నువ్వు కూర్చుంటావా అనకా మేమంతా వచ్చి నీకు సహాయం కావా అన్నా ట్రీముడు సాత్విక మొదలయ్యేవారంతా వాడిని క్యాకులేశాడు సారథి రే కథా నాయత్వం చేసి తీసుకురాలా అన్నాడు అంటే ఆయన అన్నాడు కదా సారథి స్వామి నువ్వు వాళ్ళకి తెలియలేదు సరే నీకెట్ నా తెలియలేదు రాదు మీ ఆయన గారిని నన్ను గన్నిస్తానే వాళ్ళు దత్తాల పెట్టుకోవడం యుద్ధముల వాళ్ళు తేలినటువంటి యొక్క ద్రోహులు అర్థామ పూర్వాధ్యాయులు మొదలైనటువంటి యోగులు ఎవరి నుండి ఉన్నారా వాళ్ళ తరంగం అట్లాంటి యొక్క ప్రవేశించేది అన్నాడు అనే వరకు ఆ పర్వ ఉన్నట్టు చేతులు ఆ గురాలతోనే పర్వ తీసారు పారధులేనే నాకు తిని పొందు కదా మనకు పొందునే రోజును తోటి యోధులన్నా ఈ రోజు కానీ ఈ యొక్క లోధులన్నానే నేను నాకు లెక్కలేదురాదు అయినా ప్రబూ సాంభూర్తవాడు వచ్చిన ముప్పని మూడు పక్క లేవుతు దేవేంద్రుడు వచ్చిన లెక్కలైనా నేను తో కూడాం చేయాలనే ఉద్దేశం ఉంది నాకు అట్లాంటి నాకు ఈ కౌరవుల లెక్క తమ ప్రధానంతో అవలసింది అన్నారు అక్కడ సరే కానీ దగ్గరికి వచ్చింది అమ్మ నాకు వాడికి ఏంటి ఇక కరెక్ట్ ఎట్లా చెప్తే ఏర్పాటు చేయవలసినటువంటి ఇంకా ఆ మొక్కలముల్లో పడుతూ ఉంటే ఎట్లా ఉందా అంటే కన్న నోట గట్టు కలుసుకొని తిరిగిన దప్పులు విధము ఆ కళ్ళ నోటను కలుసు దిగుతూ ఉంటే అవులు మీద పెద్ద పులి ఆత్మతారంగా ఉందట కౌరవ సైన్యం ముందు తిరుగుతూ సముత్రులను విలుగుతూ ఉన్నటువంటి వేమ దానవులు మర్చించే సమయం నువ్వు మందరూ కూడా చూస్తూ ఉందో అంతకాలంగా ఉండటరథము ఆ టీవీకి ఎవరు కూడా ఎదుర్కొలేకపోతూ ఉన్నారో వేస్తూ ఉన్నాడు కర్ణుడు దుర్యోధులు విశ్వాణు వరైనటువంటి వారి ఆవు రాను పడిపోను ముందు ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోతూ ఉన్నారో గుంపులు గుంపులుగా పారిపోతూ ఉన్నారు ఆ జా ఘాటికి తెలువ లేకపోతూ ఉన్నారు వెళుతూ ఉందా రథం పాండవులు వెంట పడ్డారు క్లా చేశాడుగా ఆ క్లో ఎంత వెళ్ళిపోతూ ఉన్నారట కానీ నాడు ఎక్కువ వాసులందు పాండవుల చేత కన్ను పడి కొంత చేసి పొరవును పొందున్నాడట పాండవులు ఐదుగురు నా చేతులందరికీ కదా ఏమన్నా ఐదుగురు అంటే ఆ బాహోత్సవాలు అన్నాడు కదా ఆవసండానికి అసలు సంవత్సరా అదేనా నేను ఇచ్చే వరమం అర్థం కాదు అది కాని సరే కదా అర్జునుడి నేనే జయించలేకపోయాను ఏది నేను చెందపడ్డానికి పని పడ్డాడు అట్లాది అర్జునుడిని జయించగానే నేనేవను అర్జునులేని సమయం నందు తగ్గిన నలుగురు పాండవులు మీ చేత వారికి పడతారు వాళ్ళ దేశం అవసరమా అని వరవించాడటో వరవ ఆ రోజుని ఎట్లా ఉందా ఆ సైన్ధుల యొక్క ఉత్సాహం మహత్తరంగా ఆ పాండవులు లేవు సాక్షి వదలైనటువంటి యువం లేవుందని కూడా అడ్డగించాడు ఇన్ని యుద్ధములు చూసినప్పటికీ అక్కడికి ఏం వెళ్ళిపోతూ ఉంది అభివన్నీ యొక్క రథము మధ్యలోకి వెళ్ళిపోయింది చూస్తూ ఉన్నాడు ముగుదామా అనుకున్నాట సైన్ ధోల మీదకి దానికి పగవానికి ఎన్నించినట్లు ఉద్దట ఆ కాలేత వెనక జరగలా వెళ్ళిపోతూ ఉన్నాడు చేసి చేసి చేసి పోల్ని సంహరించి ఇక అధ్యయనం అనేది కనపడలేదట ఆ దుర్యోధనుడు వచ్చి ఏడుస్తూ ఉన్నాడు గురువు గారి దగ్గర ఆ ద్రోణుల దగ్గర ఏమయ్యా తెల్లవారి కోసం ఈ ప్రకారంగా పారిపోతూ ఉన్నారని ఎందుకు మనం బ్రతికి అన్నాడు అంటే ఆ కర్ణుడు ఆ వరకు రెండు ఆసారి పార్షంలో ఈ దాన్ని దిగినటువంటి బాణువు ఆదరిచి వెళ్ళిపోయింది కర్ణుడికి ఏం చేస్తావయా దుర్యోధనుడా నా విధించుకోవడం అన్నాడు గలుగా ఉంది ఆ చేతి బలుగు అర్చులతో యుద్ధం చేశా అనేక మంది ఎక్కడ విశూరులతో చేసా కానీ ఈ దృఢము ఈ ఉష్ణం అనేది చిడుగు మంటలు పడుతూ ఉన్నాయి అన్ని బాధవులు అంటే ద్రోణుడు అన్నాడు తవతారణం అనే విధించి ఇచ్చే నాకి ఆ విద్య ఇక్కడికి ఉపదేశించాడు మన బాణవులు వాటి శరీరంలో ప్రవేశంతో వాళ్ళు చేసేపు ఎవడైనా సరే అక్రమాలు తెలుసు ఒడిగట్టి కేంద్రీయంతో జయించలేమన్నాడు ఏం చేయాలి అక్రమో ఏమి లేదు ఎండవన్న నరసాలు చేతిలో ఉన్నటువంటి ధనస్సు వాటి చేతిలో ధనస్సు ఉన్నంత సేపు సోసులు ఎవరు కూడా జయించలేరయా సందేహం లేకుండా చెప్తూ ఉన్నాడు మరి ఆ పాప ఎవడో ఒడిగా చేశారు పాపాలు ధైర్యంగా నేను అన్నాడు తరుణుడు అది చేస్తా ఎంత లౌపర్యం ఎట్లెసి అక్కడైతే పడగొడతారు ముందు వచ్చేసినట్లే చేసి యుద్ధం వెనకాలు వచ్చి దాచాలు తర్ణులు ముందు యుద్ధం చూస్తూ ఉన్నాడు అడితే వచ్చి ఆ ధనుస్సు నరికేశా చేతుల్లో ధనుస్థులు ధనస్సు ఎప్పుడైతే చనిపోయారు గుర్రాళ్ళు ఒకడు సాని ఒకడు నరికేశారు అటు థావా శుభాచార్య మొదలైనటువంటి యోధులు యావై మంది చూస్తూ ఉన్నారుగా అయిపోయింది రథం విరసులైపోయాడు విరసులైనప్పటికీ ఏమి లెక్క లేదట లెక్క లేకుండా అక్కడ ఆ చక్రండి పెట్టుందట రథం లేదా ఆ చక్రాయుధ ఆ చక్రాయుధాన్ని తీసుకుని ఆ సమయ ఉంటు మాదిరిగా ఆ పత్రితో పైకి ఏతే అంతా గడగడ్డ గడగడ వంపుతూ ఉన్నారట కరుల సైన్యం ఎవరి మీద వచ్చి దూస్తాడు అని ఆ చెత్త ఉపాధ్యాయులు ఆ చేతిలో ఉన్నటువంటి దాన్ని ధర చేశారు తరువాత మన గత తీసుకునే చాట పోయిన తెలియని భంగీకి గురు మాట దాన్ని కూడా నడిచేశాడు మీకు కుమారుడు రాగా ఇద్దరు కొడుబట్టి ఒక్కసారి కింద పెట్టేస్తారట అండి జగత్తుల వస్తువు కూడా సేవస్సు చేత విడించి అపర్ రాత్రి నపరు మాట తమ యాజిన్నటువంటి తూర్యాలయ పంచనాట అభిమన్యుడు అయిపోయింది అనేక విధముగా నేను ఆ మహేశ్వర త్యాకే వెళ్ళిపోయాడు ఎక్కడో ఆ సాయంత్రం వరకు కూడా అనేక మంది యోధుగా ఉందని నీ సౌప్తులా ఉందని నేను మాడి తిరిగింది రథం వెనక్కి కృష్ణ సహితైవ అర్జునుడు అసలు అనేకం గోచరిస్తూ నైపుణ్య ద్రోడు నాడే పువ వ్యూహాన్ని పండించాడు దాన్ని ప్రవేశించాలి అంటే ఎవరికి సాధ్యం కాదు ఆ కారణం చేత నాకు బాగుడైనటువంటి అభిమన్యులు పర్వాలేమో ని పిస్తాను వాటికి తెలియదు దేవయాలో ఆయన అంటూ ఉన్నాట అర్జునుడు అంటే స్వామి కాదు మనకి ఏమి తెలియకుంటామా ఏం తెలుస్తుందాక మనకేమీ తెలియదు ఏం జరిగిందో రోజు వచ్చే వరకు అనేది వేదు అంటే వాడితో రావతూ అనేస్తూ ఉండేవారు శిబిరం ఎదురు వచ్చినటువంటి సైన్యావత్తు కూడా అర్జునులు చూసి పారిపోతూ ఉన్నారు వెళ్ళాడు ముందు స్థలు అందే వెళ్ళాట శిబులు ఆ యొక్క సభలోకి వెళ్ళే వాళ్ళకు అంతా నవ్వులు వాంచిగుతున్నారు సంగజాతులు ఏముందండి చూశాడు అంతా బాగానే ఉన్నారు ధర్మరావులు ఆనైనా ఉన్నాడు భీములు ఉన్నాడు నహరు ఉన్నారు అంతా ఉన్నారు స్వామి అభివృద్ధులు అనమాట్లేదట వెళ్ళి ఎవయా దేవుడు పద్మ్యూహాన్ని పంచారా అన్నాడు పంచారా పవన్ కళ్యాణ్ మొఘం అన్న చోట్ల చెన్ను కూర్చునే కూర్చున్నారట అయితే మీ ఓక మారణం అయిపోను అభివన్యుడు పంచానకయా దానిలోకి పంచావు అనే వరకు వెల్లడించబడ్డా అయిపోయింది ఆ భివు మొదలైన వారు మంది వచ్చి లేచి అనేకమైనటువంటి పేర్పచారం రావచ్చు లేచి చేసిగా లేచాడు లేచి కూర్చున్నాడు అరే ఈ భివు నాడే కూర్చొని తాడు వీడియమయ్య ఈ మృతరాష్ట్రం కృతజ్ఞములు ఉన్నాయి మీరు బాధ్యులు కలిగిస్తున్నాడా సాక్షేత్రికాడరా ఇంతమంది యాభై మంది మహోమరాబ్ ఎవరి మంది ఉండగా ఆ అభివృద్ధికి చేపకు రావడానికి కారణం అని ఆ ప్రోహావేశం చేత ఆ చుట్టూ ఆ మాట్లాడుతూ ఉంటే తానికి వెళ్ళాము ప్రతి సమయం నుండి ఆ చందాకపోయి అనేక విధములైనటువంటి వాటి చూల చేత ఆ కోపాన్ని తగ్గించి మీరేం చేయమయ్యా ఆ సైన్ ఆ వలతాన్ని బలం చేత మమ్మల్ని అంటే ఇచ్చేశాడు మేము ఆ కారణం చేత అది వాళ్ళు చచ్చిపోయాడు లేకపోతే చచ్చిన వాడు కావయా లేకు అను దుఃఖించి ఆ దుఃఖము పోకుండా మారిపోయిందటూ నా పెట్టే నా పోతాను అని మిసి అంతర్వాదులు మీరు